శనివారం కోడిక ప్రేన్లైన్ స్టార్ట్ చేసుకుందాము ప్రార్థన తోటి మాధురి సిస్టర్ ప్రార్థనతో మొదలు పెట్టండి పశు ఆరంభించుకునే ముందు మనమందరం ప్రార్థనతో ఆరంభిద్దాము కళ్ళు మూసుకున్నాము పరిశుద్ర ప్రేమ కనుక కృపగల మాబురీ పదలోకి తండ్రి యశో ప్రభావ ఇదిగో తండ్రి కోట్ల స్స్తుతుల స్తోత్రాలు ప్రభావతలు అన్న నాకు మమ్మల్ని అందరూ సజీవులెక్కలో ఉంచినందుకు నీకు వేలాది కోట్ల స్థితులు స్తోత్రాలు వేసో ప్రభా ఇదిగో తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు నామాలు కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటా ఉన్న దేవా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి చిన్న మందిగా ఇక్కడ కూడుకొని ఉన్నావు ప్రభ మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు వేస ప్రభ ఇదిగో తండవ ప్రభావ పాటల ధర్మాయింపరుచుకోండి సుప్రభ వాక్యం ద్వారా మాట్లాడండి ఆతడి చెన్ని కనికరించండి జాలు చూపించండి ప్రభావ మలయంలో పలుడు చూపించండి ఆయస్కరమని ప్రభు ఒప్పుకొని విడిచిపెట్టే కృపను మాకు అనుగ్రహించండి సుప్రభ ఇదిగో తనేస ప్రభావ వాకిం చదువుతున్న నీ బిడ్డని సిలుచాట మరుగుపర్చుకోండి ప్రభా ఇదిగో తను ఏసో ప్రభు నీ ఆత్మకార్యం ఇక్కడ జరిపించండి సుప్రభ ఇదిగో తండ్రి అలాగే తండ్రి విజ్ఞాపన అంశాలతో మీ పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభా విజ్ఞాపనం చేస్తున్న ప్రతి ఒక్క అంశానికి స్వీకరిస్తున్న నామంలో సమాధానం అనుగ్రహించండి సుప్రభ వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించండి ప్రభా రక్షణ కార్యం జరిపి ప్రభా ఇగో తండ్రి వాళ్ళందరూ మళ్ళీ రక్షణ అనుభవంలోకి వచ్చిన సహాయం దయచండేసో ప్రభా ఇగో తన్ని ఇంకా రాని బిడ్డలు నడిపించండి ప్రభా ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వించిన ప్రభావం ఎన్నో పనులతో అలిసిపోయి ఉంటారు ప్రభా వాళ్ళకి కాసేపు తీసి పారిని రిస్టారేషన్ దయచేయండి సో ప్రభావ వాకి వెనకల చోలు హృదయం ఆత్మను దయచేయండి ప్రభా ఇదిగో తను ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా ఆది నుండి అంత మీరే తోడుండమని ఏసుక్రిస్తున్న అమ్మలో అడిగి పెడుకున్నా ప్రీతం ఆమెంక్ యూ సిస్టర్ సిస్టర్ మన మధ్యలో చక్రవర్తి పేరు ఉన్నారు ఆయన ఒక పాట పాడతాడు స్టార్ తప్పకుండా చక్రవర్తి బ్రదర్ ప్రేజ్ ద లార్డ్ మీరు పాట పాడండి ప్రేజ్ లాడ్ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ఒక్క పాట పాడుకుందాం నీ వెన్నాలు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేదనివు నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేదనివు ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యహోవాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేద నీవు మనం తీర్మానించేదా మీ పూడే మన నోట వంచన లేకుండా మనం తీర్మానించేదా మీ పూడే మన నోట వంచన లేకుండా మరుగైనా పాపములన్నిటి హృదయము నుండి తోలాగించేదం మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తోలాగించేదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేదనివో హో వాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహో నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా మారు మనసు పొందేదా మీ పుడే జీవిత మోసమూల నుండి మారు మనస్సు పొందేదమి పూడే జీవిత మోసమూల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభుదిన మందు కనబడేదం పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభుదిన మందు కనబడేదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేద నీవు ఏహో వాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహో వాయి నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నేను నా వారలము ఏహోవానే సేవించేదము నేను నా ఇంటి వారలము ఏహోవానే సేవించేదము నీ ఎవరిని సేవించేదవో ఈ దినమే తీర్మానించుకో నీ వెవరిని సేవించేదవో ఈ దినమే తీర్మానించుకో నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేద నీవు ఏహో వాయి నీ లేక వేరే దేవతలున్నారా ఏ హోవాడా లేక వేరే దేవతలున్నారా అలే లుయా థ్యాంక్ యూ సిస్టర్ రేస్లా థ్యాంక్ యూ బ్రదర్ ఈరోజు మనకు ట్రైబల్ సేవలో ఉన్నటువంటి ఒక బ్రదర్ గురించి రవి బ్రదర్ ఇంట్రడ్యూస్ చేస్తారు ప్రెస్డ్ అందరికి ఈరోజు మనం అవుట్ రీచ్ లో ఉన్న గ్రూప్ లో మినిస్టర్ సామ్యల్ గారు మన మధ్యలో దేవుని వాక్యం అందిస్తారు అవుట్ రీచ్ లో నేను చంద్రశేఖర్ అన్న నేను ఇంకా మొత్తం ఎనిమిది టీం మెంబర్స్ ఉంటాము ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు మేము కామారెడ్డి అనే ప్రాంతంలో ఒక ఏరియాస్ లో ఉన్నాము లింగంపేట అనే కామారెడ్డి దగ్గర లింగంపేట కాబట్టి అక్కడ పరిచర్య నిమిత్తం వచ్చాము కాబట్టి మేము అందరం ఇక్కడే ఉన్నాము ఇప్పుడు ఈ అవుట్ రీచ్ టీంలో నుంచి సామ్యల్ గారు ప్రేమ మనకు వాక్యం అందిస్తారు మేమంతా ఒక దగ్గర పరిచర్య చేసిన వాళ్ళంతా కాబట్టి ఒకటే సాహసం ఉన్న వాళ్ళం కాబట్టి ఈరోజు మీకు ఈరోజు వాక్యం అందించడానికి ఆయన ముందుకు వచ్చారు ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ సమ్యల్ గారు మనకు వాక్యం అందిస్తారు ప్రెసిడెంట్ బ్రదర్ అండి అంతకు వదనాలు దీని వాక్యంలో నుంచి ఏవైనా వాక్యాల నుంచి మొదటి వ్యూహాను రెండో అధ్యాయము పదహారు వచ్చిన ఏమైనా తెలియచారండి మొదటి వ్యవహాను రెండు పదహారు పదహారు పదిహేడుకి వస్తుంది ఈ లోకమునైను ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకొడి ఎవడైనాను లోకమును ప్రేమించిన నెడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవేంటీ ఫోర్ లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును నిరంతరం నిలిచును థ్యాంక్ బ్రదర్ చిదయం వాక్య భాగంగా మనం గమనిస్తే ఈ వాక్యము క్లారిటీగా యేసు అయన బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలో తీసుకెళ్ళబడిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఆ మూడు ఉపవాసం తర్వాత ఆయన చేసిన ఎదుర్కొన్న మూడు శాతాం ద్వారా ఆ శోధన ఆ శోధన మనం చూస్తే ఆ మూడు శోధనల మీద ఆయన ఆ మూడు శోధనలు ఇవే ఇక్కడ ఉన్న శోధనలు ఈ మూడు ఈ వీటిని ఆయన జయించినట్టుగా మనం చూడొచ్చు అంటే ఆ ప్రభు జయించాడు కానీ ఆ మనం దాన్ని చూస్తే ఒకసారి మనకి ఏమనిపిస్తుందంటే ఈ వచనము కేవలము ఆ ఇది లోకస్తులకు లేకపోతే ఇంకా రక్షణ పొందని వారి కోసం ఉండొచ్చు అని ఒకసారి అనుకుంటాం కానీ బట్ ఒకసారి దేవుని వాక్యం ద్వారా లేదా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కూడా ఈ పొరపాటు ఈ శోధన తప్పదు కానీ మనం అసలు ఇవన్నీ మనం చూస్తే ప్రభు తన బిడల్ జీవితంలో ఒక గమ్యం ఈ పదహారు పదిహేడు వచ్చిన ఏం చెప్తుందంటే ఈ లోకము లోకము దాని ఆశయు గతించిపోవను ఆయన చిత్తం చేయవారు నిరంతరము నిలిచి ఉంటారు అంటే ఒక మాట ఉంది అంటే ఆయన చిత్తం చేయువారు నిరంతరము ఉంటారు ఆయన చిత్తం చేసే వాళ్ళ వాళ్ళ జీవితంలో కూడా ఈ శోధన ఉంటుందా ఉంటది అంటే ఈ నిరంతరం ఉండును ఎవరు వీళ్ళు రక్షణ పొంది నిత్య జీవానికి వారసులైన వాళ్ళు నిత్య జీవానికి వారసులైన వాళ్ళ జీవితంలో కూడా శోధన వస్తుందా వస్తుంది కానీ పాత నిబంధనలో కూడా ఒక గురి ఉంది మన జీవితంలో వాళ్ళకే గురి ఉంది అది షాడో అది ఒక నీడ ఛాయ ఓల్డ్ టెస్ట్మెంటు న్యూ టెస్ట్మెంటు అది మనము వస్తుపూర్వకంగా మనం చూడొచ్చు అంటే రియాలిటీ మనం చూస్తే ఒక ప్రతి ప్రతి నాయకుడు దేవుని సేవకుడైన ప్రతి నాయకుడికి ఒక డెస్టినీ ఉంది అంటే ఒక గమ్యం దేవుని బిడ్డల జీవితంలో నిత్య జీవం అనేది మనందరికీ ఒక గమ్యం వాగ్దానమే కానీ గమ్యం అది మనకి అంటే ఒకరోజు మనము ఆ ఏమి చేసినాను ఈ లోకంలో ఏ పరిస్థితిలోంచి వెళ్ళినా మన జీవితం అంతా ఎట్లా మనము ఆఖరికి మన గురి దేనికోసం వెళ్తున్నామంటే దేనికోసం పరిగెత్తుతున్నామంటే ఆ వాగ్దానము మన జీవితంలో పొందటానికి నిత్య జీవం అన్న వాగ్దానం పొందటానికి దేవుని వాక్యంలో మనం చూస్తే మనం పాత నిబంధనల నుంచి ఒక నాయకుడిని చూద్దాం గమ్యము ఒక గమ్యం ప్రతి నాయకుడి జీవితంలో ఒక గమ్యం కొందరు గమ్యంకి వాళ్ళు అందుకోలేకపోయారు ఆ గమ్యానికి పోలేకపోయారు అందరూ పోలేరండి గమ్యానికి కానీ చూస్తే ఒకసారి పెద్ద పెద్ద నాయకులు కూడా గమ్యం చేరుకోలేని వారుగా ఉంటారు ఏ కారణం చేత ఎలాంటి పరిస్థితులు బట్టి శోధన ఎట్లా వస్తుంది మనకి ఎలాంటి శోధన ఎట్లా అనేది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మోష తన జీవితంలో ఏ గమ్యం అది వాగ్దాన భూమి అంత చేసిన తర్వాత ఆ వాగ్దాన భూమిలోకి ఈ కుడ్ నాట్ ఎంటర్ అంటే ఒక ఒక గమ్యం ప్రతి ఒక్కరికి ఒక గమ్యం జోసఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక గమ్యం ఉండింది ఏంది ఆ గమ్యము ఆ ఫర్ ఐ గుప్తుకి షుడ్ బికమ్ ఏ గవర్నర్ ఒక అధిపతి కావాలి ఆయన ఒక గమ్యం అది ఆయన జీవితంలో ప్రభుంచిన గమ్యం ఫుల్ఫిల్డ్ ఇట్ ఆ ఫుల్ఫిల్ అయ్యాడు ఆ గమ్యానికి ఆయన అట్లా మనం చూస్తే ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల్లో ఆ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గమ్యం ఉన్నట్టుగా మనం గమనించచ్చు ఆ గమ్యంలో వాళ్ళు ఆ మార్గంలో పోయేటప్పుడు జరిగే విషయాలు చాలా ఇంపార్టెంట్ జోసఫ్ జీవితంలో చూస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ స్టార్ట్ స్టార్ట్ బాగుంది అంత బాగుంది పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఒక పాయింట్లో వచ్చేటప్పటికే ఒక మాట వస్తుంది ఏం గురించి హీ బ్రాట్ ఏ బ్యాడ్ రిపోర్ట్ వాళ్ళ గురించి వాళ్ళ తండ్రికి వాళ్ళ చేసే పనులు వాళ్ళు తీసుకొచ్చి చెప్తూ వచ్చాడు అంటే ఆ విషయం గురించి అంటే కొన్ని విషయాలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈయన చేసింది తప్పు అని చెప్పదు చేసిన విషయం ఇట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాడు ధ్యానించాల్సింది మనం ఏంటంటే సహోదరులు ద్వేషించడానికి కారణం ఏంటి కారణం ఉంటది ఆ కారణము కేవలము ఆయన ఆయన పొందిన పుట్టి కళల కాదు పుట్టి కళల వల్లే కాదు వాళ్ళు ఆయన్ని ద్వేషించింది ఆయన ద్వేషించింది తండ్రికి తీసుకెళ్ళి చెప్పిన విధానం తండ్రి ఆ మాటలు వింటూ వచ్చాడు వింటూ వచ్చి యోసేబ్కి ఒక రంగులు రంగులు ఒక అంగీకణిచ్చాడు ఈ విషయం గురించి మనం చూస్తే అంటే వాళ్ళు ఆఖరికి ఆ గొరిపిల్లని చంపి ఈయన నమ్మేసిన తర్వాత గొరిపిల్లని చంపి ఆ డ్రెస్ని ఆ రక్తంలో ముంచి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న తుప్పిస్తున్నారు ఏమయ్యా వీడే కదా వీడి వీడైనా గుర్తుపట్టు వాడైనా వీడు చెప్పిన మాటలంతా వింటూ వచ్చావు కదా నువ్వు తండ్రిని ఆ అలాంటి బాధకి గురి చేశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కసి ఉండింది కోపం ఉండింది ఎవరి మీద కేవలం యూసెఫ్ మీదే కాదు అక్కడ యాకోబ్ మీద కూడా తండ్రి అనే యాకోబ్ మీద కూడా ఉంది కోపం ఈ డెస్టినీ ఎప్పుడు కూడా మన చూస్తే ఈ ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో ఆ ప్రయాణంలో ఆ ఒక్క పాయింట్ మనం గమనిస్తే దెట్ వాస్ అది దట్ వాస్ నాట్ రైట్ అంటే ఒక స్పిరిచువల్ మ్యాన్ కెన్ డూ సమ్ మిస్టేక్స్ అది కూడా రాస్తాడు దేవుడు మనం కానీ చూస్తే ఒక ఒక వ్యక్తిని చూద్దాం మొదటి సమయలు పదహారు అధ్యాయంలో కానీ చూస్తే మొదటి సమయలు పదహారు అధ్యాయంలో ఇక్కడ ద వర్డ్ ఆఫ్ గాడ్ షోస్ ఒక ఎంట్రీ ఇచ్చాడు ఒక దావీదు పదమూడో వచనంలో ఒక ఎంట్రీ ఇస్తాడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది దావీదు సిక్స్టీన్ థర్టీన్ సామ్యుయల్ సిక్స్టీన్ థర్టీన్ మొదటి సమయలు పదహారు అధ్యాయం పదమూడు వచనంలో ఈ ఎంట్రీలో కమియోలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను నాటి నుండి యహోవ ఆత్మ దావిది మీదకి బలంగా వచ్చాను లేచి రామాను దావిది జీవితంలో అంటే ఇక్కడ ఆత్మ దావిది మీదకి వచ్చను ఎవరిని వదిలేసింది సౌల్ను వదిలేసింది మనకు తెలుసు భాగం ఈ ప్రయాణం కానీ చూస్తే మనము ద నెక్స్ట్ షార్ట్ ఏంటంటే దేవుడి వాక్యము ఎంత క్లారిటీగా చూపిస్తుందంటే గమ్యము ఇప్పుడే కదా పదమూడ వచనంలో ఈ అభిషేకం జరిగింది ఈ నూనె పోసి అభిషేక్ ఇచ్చే సమయంలో పంతొమ్మిది అధ్యాయంలో కానీ చూసినప్పటికే ఈసింది ద ప్యాలెస్ అక్కడి నుంచి పిలుపు ప్యాలెస్ నుంచి పిలుపు ఏమొచ్చింది పంపించాల ఎక్కడికి పంపించాలా వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా ఒకడున్నాడు వాడు వాయిస్తే దయ్యం పోతుంది వాడిని వాడిని తీసుకొచ్చి వాడిని వాడు వాయిస్తే కానీ ఈ సౌలు పట్టిన దెయ్యం పోదు వెంటనే అక్కడి నుంచి పిలిపొచ్చింది నెక్స్ట్ షార్ట్ ఏంటంటే అక్కడ పిలిపాడు ట్వంటీ వర్స్ లో ఆయన చూసి సౌలు చూసి ఆయన ఎందు హీ గాట్ ఫేవర్ ఆయన ఎందు దయ పొందాడు దయ పొందిన వాడుకు అయ్యాడు దయ పొందిన చూస్తే చాప్టర్ సిక్స్టీన్ లో పదహారో అధ్యాయంలో దయ పొందేవాడుగా అయ్యాడు అంటే ఇక్కడ దయ పొందేవాడుగా అయ్యాడు తర్వాత అక్కడ వచ్చనం ఏం చూపిస్తుందంటే వి కమ్ టు వర్స్టీన్ సిక్స్టీన్ లోనే చాప్టర్ సిక్స్టీన్ ఇక్కడ ఒక విషయం చూస్తాం ఇక్కడ ఏం చూస్తామంటే ఈయన ఎస్ ఫస్ట్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి వచ్చినంలో ఆయుధాలు మోసిన వాడుగా అయ్యాడు గౌరాయుధాలు యుద్ధ యుద్ధ పరికరాలు యుద్ధ పరికరాలు మోస్తున్నాడు యుద్ధ పరికరాలు అంటే ఇప్పుడు దాకా కాపరి గొర్రెల కాపరి తన జీవితంలో ఇప్పుడు పిలవబడింది దేనికోసము వాయించడాని కోసం కానీ ఆయనకిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆర్మర్ బేర్ ఇవుడు ఒక వ్యక్తిని ఏ రకంగా ఎక్స్పోజ్ చేస్తున్నాడో చూడండి ఈ జర్నీలో ఈ ప్రయాణంలో ఈ యుద్ధ పరికరాలని పట్టుకోవాల యుద్ధ పరికరాలను పట్టుకోవాలి కొందరు పిల్లలు నేను మనం చూస్తాము ఇంట్లో ఎక్వైరే ఉందనుకోండి వాళ్ళకి ఎక్వైరేయం లేదు అనుకోండి పిల్లలు కొత్తగా ఎక్వైరేం చూసినప్పుడు ఆ చేపలు అద్దం దగ్గరికి వచ్చిపోతుంటే వాళ్ళు బయట నుంచి ముట్టుకుంటారు ముట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు అంటే ఒక టచ్ అనమాట తాకిడి దావి తన జీవితంలో ఈ యుద్ధ పరికరాలు ముట్టుకోవాల ఈ తాకాల వాటిని పట్టుకొని చూడాల వాటిని గాడ్ ఈస్ అలవింగ్ దేవుడు అనుమతిస్తున్నాడు ఆయన ఆ పరిస్థితి తీసుకొని వచ్చాడు తర్వాత మనకు తెలుసు ఈ భాగం ఏం జరిగిందో ఏం జరిగింది ఈయన వాయించాడు సౌల్లో ఉన్న దెయ్యము వారిపోయింది ఇరవై వచనంలో నాకు రిఫ్రెష్ అయిపోయాడు ఆ సౌలు ఇప్పుడు జర్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఒక ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత దేవుడు వాక్యము ఏం చేస్తుంది మన జీవితంలో ఒక ఉన్నత స్థితికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది గర్వం వస్తుంది మనం చదివిన ఈ భాగము యోహాన్స్ యోహాన్స్ మొదటి యోహాను రెండో అధ్యాయంలో మన చదివిన ఆ వచనము వెంటనే దేవుడు తన బిడ్డల జీవితంలో డంబము రాకుండా గర్వము రాకుండా ఆయన దీన స్థితికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు ఇవి చక్ విత్ మీ వాక్యం చూస్తే మనకేం తెలుసు తెలియపరిస్థితి అంటే పదిహేడో అధ్యాయము పదిహేనో వచ్చనంలో చూస్తే ఆయనకి ఏం చెప్తున్నారు పోయి మళ్ళా ఏం చేయాలా గొర్రెల మేపాలు తండ్రి గొర్రెల్ని మళ్ళా మేపమని చెప్పుకోలు వచ్చింది ఆ గొర్రెల మేపని పంపించారు ఆయన మళ్ళా ఆయన ఎక్కడి నుంచి పంపించేస్తున్నారు ప్యాలెస్ నుంచి మళ్ళా యాజ్ ఇట్ ఇస్ పోషణ ఇలా నేను ఇంటికి వచ్చాడు ఏరా సవ ఏరా సౌలరాజు పంపి చేశాడా నిన్ను ఏం పంపి చేశాడా గొర్రెలు చూసుకోమన్నాడు నాన్న వాళ్ళ అన్నలు ఎవరిని ఉంటే నవ్వి అరే ఏరా వాళ్ళు పరిగెత్తుకొని పోయావు కదరా నువ్వు ఈడు ఒక గొర్రెలు కాసుకోవడానికి పోయిన తర్వాత ఏందో ఆ సమయలు రావటం ఆయన అభిషేకించడం ఏంటో నేను అనుకుంటున్నా ఒకరి వాళ్ళు అనుకునే అవకాశం ఆయన అభిషేకించాడంట వీడేదో పెద్ద ఫీల్ అయిపోయాడు వీడు అక్కడికి మళ్ళా గొర్రెలు కాసుకుని పంపించేశారా అంతే నీ ఎట్లాంటి విషయం వచ్చిందో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను కరెక్ట్గా ఈ పదిహేడు అధ్యాయంలోనే మళ్ళా మళ్ళా ఈ మళ్ళా ఈ దావీదు వాళ్ళ నాన్న జస్సి అంటే ఇప్పుడు ఏ ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు పంపించేశారు దావీదుని ఈ ఫిలిస్తీన్లు యుద్ధం ఆ యుద్ధానికి పోతున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ యుద్ధానికి పంపించడానికి ఈయన పంపించేశారు వాపసు ఆ యుద్ధంలో ఎవరున్నారు వీళ్ళు ఏమన్నారు ముగ్గురు అన్నలు ఉన్నారు సౌలరాజు ఆయన ఆర్మీలో మనం కానీ చూస్తే ఇక్కడ ఏం చూపించబడుతుందంటే అక్కడికి అక్కడికి ఆయన అక్కడికి మళ్ళా ఈయన అక్కడికే పంపిస్తున్నారు ఈయన నాన్న పంపిస్తున్నాడు అరే పురా మీ అన్నలు ఎట్టున్నారు చూసి రా పో వాళ్ళు ఏమంటున్నారు ఎందుకు రావచ్చావు గొర్రెల్ని ఎక్కడ ఎక్కడ వదిలేసి వచ్చారా నువ్వు గొర్రెల్ని అంటే వీళ్ళకి వాడు ఆ దావేదు గొర్రె కాయాల వాడికి రాకూడదు ఎందుకంటే ఆ అభిషేకం ఏదైతే ఆ సమయలు చేశాడో దానికి వ్యతిరేకం వీళ్ళు దానికి వ్యతిరేకం వీళ్ళు ఈ వ్యతిరేకం ఎలా అందుకోవాలా అని దావేదు అక్కడక్కడే ఉన్నాడు ఇచ్చాడు తీసుకెళ్ళి వాళ్ళ నాన్ను నాన్న ఇచ్చిన భోజనం తీసుకెళ్ళి ఇచ్చాడు అయితే ఈ మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఇప్పుడు ఈ బ్రదర్ వాక్యము ముగించిన తర్వాత మనకు టైం ఉంటే ఎవరైనా సాక్ష్యాలు పంచుకోండి వాక్యం అయిన తర్వాత మనకి ఇంకా సమయం మిగిలితే ఈరోజు ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు మీ సాక్ష్యం పంచుకోవాలనుకుంటే ఆ టైం ని వాడుకోవచ్చు కట్ అవుతుందండి సారీ మనం ఏం చూస్తామంటే ఒక ఆత్మీయుడు జీవితంలో ఆత్మ నడిపింపు కలిగిన ఒక జీవితంలో ఎట్లాంటి పరిస్థితుల్లో నుంచి అంటే ఇక్కడ మనలో మాట దావీదు ప్రయత్నిస్తున్నాడా దావేదు ఎందుకు అభిషేకించబడ్డాడు అనేది ఆ విషయంలో ఆలోచిస్తున్నాడా మళ్ళీ గొర్రెలు కాసుకోవడానికి పంపించేసినప్పుడు ఏదన్నా ఫీల్ అయ్యాడా ఏమో మళ్ళా అవకాశం వచ్చింది మళ్ళా పోయి మళ్ళా నాన్న పిలిచి తీసుకెళ్ళి పంపించినప్పుడు ఇక్కడ వీళ్ళు మళ్ళా తిడుతున్నారు వీళ్ళు తిట్టినప్పుడు ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోతలేడు జరిగిన విషయం ఏంటి ఎప్పుడు నుంచో ఉన్నారు వీళ్ళు నలభై రోజులు అయిపోయింది ఒక కంప్లీషన్ ఒక టెంప్టేషన్ కంప్లీట్ టెంప్టేషన్ నుంచి వెళ్ళిపోయిన ఒక గొప్ప గుంపు ఇజ్రాయల్ సైన్యము విత్ రాజు రాజు సహితము ఇక్కడ ఏమవుతున్నాడు రాజు సహితము వాడు బయటకు వచ్చి కేకలేస్తుంటే అందరు దాముకుంటున్నారు వాళ్ళ గుడారాలు వచ్చి దాముకుంటున్నారు ఎదురు కనిపిస్తే ఏమరా చూస్తున్నావు రా అని అంటాడేమో అని ఆ స్థితిలో వచ్చి దాంగుకొని చూస్తున్నారు ఇంక్లూడింగ్ రాజు అండ్ హిస్ సన్ జోనాథన్ ఇద్దరు అట్లే ఉన్నారు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్ టెంప్టేషన్ ఎక్కడ ఎవరు జీవితంలో దావిదు జీవితంలో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల్లో దావిద్ అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు ఆయన్ని చంపిన చంపితే గొలియాత్ని చంపితే వాట్ ఈస్ మై రివార్డ్ వాట్ ఇస్ మై రివార్డ్ నాకు ఏమి నాకు వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇది రాజు కూతుర్ని ఇస్తారంట ఇది ఇస్తారు అది ఇస్తారు వాళ్ళకి ట్యాక్స్ ఉండదు వాళ్ళు ఇవన్నీ మరలా అడుగుతున్నాడు మరలా అడిగి తెలుసుకుంటున్నాడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అదేనా వాళ్ళు మరలా చెప్తున్నారు వాళ్ళు ఇరవై ఏడు వచ్చినారు అయ్యా అదేను ఇదే కావి జీవితంలో కూర్చు తయారైంది దేవుడు ఆయన్ని పిలిచింది రాజుగా పిలిచాడు కానీ సౌలరాజు సౌలరాజు కూతుర్ని చేసుకోవటానికి ఆ మార్గం కాదు That was his own temptation. He got a call and got a call. But he confirmed that. He confirmed that he was in that situation. Okay. He didn't do anything. In Atmi's life, when we were at Atmi's time, when we were at the time, when we were at the time, when we were at the time, మనం చేసుకున్న అపరాధానికి ఆ శిక్ష మనమే భరిస్తుంటాం కానీ ఆయన చిత్తంలో నుంచి ఆయన చిత్తము లేకపోతే ఆయన ఏ గమ్యము నీ కోసం నా ఆ గమ్యము నుంచి మనం తీసివేడు నిత్య జీవము నిత్య జీవం ఆ వరము ఏదైతే నీకు నాకు ఇవ్వబడిందో దాంట్లో మనం తోసివేయడు కానీ మనము ఏ తప్పుడు మా తప్పుడు అడుగులేస్తామో దానికి శిక్ష కానీ దానికి వచ్చే శ్రమ కానీ మన జీవితంలో మనం అనుభవిస్తాం మనం ఎవరైనా సరే అది ఎక్స్ వైజెడ్ ఎంత పెద్ద సేవకుడైనా ఎంత మంచి వాక్యం తెలిసినా ఎంత బోధ చేసినా ఎంత అభిషేకం కలిగి ఉండినను ఒకరి జీవితంలో ప్రతి రాంగ్ స్టెప్ కి ఇక్కడ ఇంతటితో అయిపోయిందా ఇంతెడతా అయిపోలేదు కానీ ఆ గొలియాతిని చంపడానికి దేవుడు అనుమతించాడా అనుమతించాడు చంపేశాడా చంపేశాడు దానికి ముందు జరిగిన విషయం ఏంటి మనం ఏం చూస్తాం ఇక్కడ చౌల్ రాజు ముప్పై ఎనిమిదో వచ్చినంలో అధ్యాయంలో చౌల్ రాజు ఏం చేస్తున్నాడంటే ఆ తావీదికి తన ఆర్మర్ తన ఆయుధాలంతా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తున్నాడు withdrawal of kingship and vitray ipothunadu nayakatwanlunchi vitray ipothunadu aathmeeyanga prati poratam mana jeevithamlo oka aathmeeya poratame entha sharirikamaina vishayame undachhemo adi lokaraita lokam vishayame undachhu physical vishayame undachhu adi but every physical a uh, physical a uh, uh, uh, challenge is a spiritual challenge aathmeeya savala adi mana jeevithamlo చాలా మంది ఇది వేరే అది వేరే అనుకుంటారు కాదు ప్రతి ఒక్కటి మన జీవితంలో ఏ ఏ ఫిజికల్ ఛాలెంజ్ వీ ఫేస్ ఆ ఫిజికల్ ఛాలెంజ్ ఈజే స్పిరిచువల్ ఛాలెంజ్ మనగా చూస్తే ఇక్కడ దావితికి ఒక సీక్రెట్ తెలుసు ముప్పై వచనంలో మన సీక్రెట్ చూస్తాం ఏంటి సైన్యములకు సైనుక అధిపతి అయిన యహోవా ఈ సైన్యులకి అధిపతి అయిన యహోవా అన అన మాట దావిధ జీవితంలో మనము అనేక సార్లు అంటే ఆ శక్తిని ఆ మాట ఆ మాట బట్టి ప్రభుని ఏ రకంగా కొల్చేవాడుగా ఉన్నాడు ఏ రకంగా ఆయన జీవితంలో ఒక హెచ్చైన స్థితిలో ప్రభు ఉన్నాడు ఈ వాక్యంలో ఈ మాటలో మనం తెలుసుకుంటాం ఈ మాట చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఎలుగుబడ్డిని చంపిన విషయం లేదా ఆ సింహాన్ని చంపిన విషయము అంటే ఆయనకున్న రహస్యంలో ఆయన రహస్య జీవితంలో ఉన్న జయము గురించి విజయం గురించి ఆయన చెప్తూ ఈయన కూడా చంపేస్తా నేను ఈ సునతి లేనివాడు ఎంత అని చెప్పి ఆ విషయము ఆ క్లేమ్ మళ్ళా చేస్తున్నాడు ఆ సైన్యములకు అధిపతి యహో నాకు ఈయన్ని అప్పగిస్తాడు సరే ఆఖరికి జరిగిన విషయం మనకు తెలుసు ఆయన నిలిపోయాడు యుద్ధం చేశాడు రాయితో కొట్టాడు పడిపోయాడు వెంటనే ఆయన మీద ఎక్కేసి ఆయన ఖచ్చితోటి ఆయన నరికాడు అంతవరకు బానే ఉంది అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ టెంప్టేషన్ ఏం చూపిస్తుంటే ఆయనకు వచ్చిన శోధన ఏంటంటే అది అయింది దాని తర్వాత ఆయుధాలు ఎవరు తీసుకోమన్నారు చంపే బానే ఉంది ఆయుధాలు ఎవరు తీసుకోమన్నారు శత్రు ఆయుధాలు నీకు ఎందుకు కావాలా ఆల్రెడీ సౌలరాజు తన ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కదా నీకు అసలు ఆయుధాలు ఎందుకు నీకు ఇప్పుడు అంత పెద్ద శత్రువులు మీద గెలవటానికి మీ చేతిలో ఏం ఉండింది నీకు వర్షల రాలి రాయి ఒక కర్ర ఇంతటే యుద్ధానికి వెళ్ళావు ఇప్పుడు కొత్తగా మళ్ళా వాడి ఆయుధాలు ఎందుకు తీసుకోవాళ్ళు వాడి ఆయుధంతో చంపేశావు కదా వాడి కట్కంతో నువ్వు కదా ఆత్మీయ జీవితంలో అది వాక్యం చెప్తుంది అది తీసుకొని తన గుడారంలో దాసుకున్నాడు అంటారు తన గుడారంలో దాసుకున్నాడు అది అది తీసుకోబోయి తర్వాత వాళ్ళు తలకాయ పడుతు తల పడి నరికేసింది తలకాయ పట్టుకొని వచ్చి సౌలు దాస్ దగ్గర నిలబడ్డాడు అంటే ఈ ఆయుధాలు సౌ తీసుకొని దాసుకొని సౌలు కూడా తెలియదు దాసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చేశాడు ఎందుకు అలాంటి ఎందుకు అలాంటి అలాంటి శోధన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో మధ్యలో వచ్చే కొన్ని శారీరకమైన శోధనలు వచ్చినాయో ఆ శోధనలో దేవుణ్ణి ఆత్మీయ ఆత్మీయ వాళ్ళు పడిపోయే వారిగా ఉన్నారనే అది ఏదైనా సరే కావచ్చు అది ఏదైనా కావచ్చు అది పడిపోయిన స్థితి బట్టి మనకు తెలుసు ఆ గొలియాత్తు కత్తి ఏ రకమైన నష్టం తీసుకొని వచ్చిందో లేవి వాళ్ళ లేవి వాళ్ళ జీవితంలో అక్కడున్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చంపబడ్డారు అంటే అక్కడ మనకి ఏం తెలియపరచబడుతుందంటే ఆత్మీయ జీవితంలో మన ఒక ఆత్మీయుడు రక్షణ పొంది అభిషేకం కలిగి దేవుని ఆత్మ కలిగిన వాడు జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఆ ఓటమి వాళ్ళ జీవితంలో శారీరకమైన ఓటమి చాలా పెద్ద నష్టము సంఘానికి తీసుకొచ్చేవారుగా ఉన్నారు బహుశా ఒకసారి మనం మనం మనం అనుకోవచ్చు ఒకసారి కుటుంబానికి నష్టం తీసుకొచ్చేవారుగా ఉంటారు బంధువర్గాలకి నష్టం తీసుకొచ్చే వాళ్ళకి ఉంటారు ఒకసారి ఒక డిపార్ట్మెంట్ ఒక కంపెనీకే నష్టం తీసుకొచ్చే వారుగా ఉంటారు పూనోస్ దేవుడు ఏ విషయంలో మనల్ని ఏర్పరచుకున్నాడు ఏ గమ్యానికి మనల్ని తీసుకెళ్లే వాడుగా ఉన్నాడు ఆ గమ్య ప్రయాణంలో మనము వీ కెన్ డూ మిస్టేక్స్ వీ కెన్ డూ మిస్టేక్స్ ఆ మిస్టేక్ వల్ల ఒకసారి మనమే మనము నష్టపోతాము ఒక్కొక్కసారి ఆ నష్టము సంఘానికి కూడా వస్తుంది దేవుని బిడ్డల జీవితంలో ఈ విషయంలో ఆ ఈ వచనము అదే సూపిస్తది ఆ నేత్రాశ శరీరాశ జీవపు డమ్మం ఇవి మనల్ని మన చనిపోయేదాకా మనల్ని విడిచిపెట్టవు చనిపోయేదాకా విడిచిపెట్టలు మనం ఎంత పెద్దవాళ్ళం వయసులో అంత జీవపు డమ్మం వస్తుంది అంత ఇవన్నీ మన జీవితంలో ఆ అది ఆ తీవ్రత అనేది ఆగ్రదాకా ఆ విషయం బట్టి దేవుని బిడ్డల జీవితంలో ఇక్కడ ఇక్కడ మనం చూసిన విషయం ఏంటంటే దావీదిని మళ్ళా పోయి గొర్రెలు కాసుకోమన్నాడు చూసారా ఆ తగ్గింపు స్వభావం ఆ తగ్గించేది దేవుడు ఉద్దేశం ఏంటంటే ఆ విషయం అంటే అప్ అండ్ డౌన్ ఒక అప్ తర్వాత మళ్ళా ఒక డౌన్ మళ్ళా ఒక అప్ మళ్ళీ ఒక డౌన్ ఆయన చేస్తే ఓకేనండి ఆయన మనల్ని హెచ్చించి ఆయన మిమ్మల్ని తగ్గిస్తే ఓకే కానీ మనకి మనముగా మనం పొరపాటు చేసి మనం మనముగా ఆ పరిస్థితి మన జీవితంలో తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే అది మనకి నష్టమే మన సంఘానికి నష్టమే మన కుటుంబానికి నష్టమే మన పనిచేసే చోట మన వల్ల నష్టము ఎవసేపు తన జీవితంలో ఈ విషయం బట్టి ఈ విషయం బట్టి అంటే ఒక సక్సెస్ఫుల్ ఒక విక్టోరియస్ లైఫ్ వల్ల జరిగిన విషయం ఏంటంటే ఆయన చేసిన అంతయు ప్రభు ఆయనకి తోడే ఉండెను ఈ మాట అక్కడ వాళ్ళ అన్నల గురించి చెప్పినప్పుడు ఆ మాట లేదే ఎందుకయ్యా కళలు కళలు చూపించావు కదా కళలు చూపించిన తర్వాత యోసేప్కి ప్రభు తోడే ఉన్నాడన్న మాట ఎందుకు రాలేదు సరే వాళ్ళ అన్నంలో అమ్మేస్తున్నారు కదా అప్పుడు కూడా మాట లేదు ఎందుకు యోసేఫ్కి దేవుడు తోడై ఉన్నాడు అనే అక్కడ కూడా ఎందుకు లేదు బాయ్లో పడేసినప్పుడు కూడా ఎందుకు లేదు ఆ మాట లేదు అది మనము క్లారిటీగా మనము ఆ విషయం మనం గమనించవచ్చు అంటే గాడ్స్ ప్రజెన్స్ ఆల్వేస్ హ్యాస్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్ హ్యాస్ ఏ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ ఒక ఉద్దేశం మన జీవితంలో కరెక్ట్ గా యాక్యురేట్ గా చూపిస్తుంది అంటే ఎంత ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి మనము ఏ రకమైన విషయం ఏ రకంగా మనము మన మన అడుగులు వేయటంలో ఆత్మీయంగా ఉండి దేవుణ్ణి పరిశుధాత్మ పొందిన వారంగా ఆయన రక్షణ పొందినప్పుడు ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు ఈ ఆత్మను ఇచ్చినాడు దేనికోసము టు లీడ్ టు గైడెన్స్ మన జీవితంలో ఆ గైడ్ అవటానికి మనం అంటే ఈ గైడెన్స్ పొందిన తర్వాత హౌ కెన్ వీ లూజ్ సటన్ టైమ్స్ ఏ కారణం చేత టెంప్టేషన్ ఖచ్చితంగా ఉంటుంది మన జీవితం డెఫినెట్ గా ఉంటుంది టెంప్టేషన్ మన జీవితం కానీ టెంప్టేషన్ అనేకసార్లు టెంప్టేషన్ గా చూడకపోవటమే మన జీవితంలో వచ్చే నష్టం ఈ టెంప్టేషన్ అయింది గమనించలేకపోయాడు దావీ ఈ చనిపోయిన చంపేసిన వాడిది ఆయుధాలు నాయే నేనే కదా చంపాను అని తీసుకుని ఎవరు ఆపలేదు ఎవరు ఆపలేదు బికాస్ అక్కడ అక్కడ చూస్తే వాళ్ళు తక్కిన వాళ్ళందరూ ఆ ఫిలిస్తీన్లు అందరినీ చంపడానికి తరుక్కుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈయన ఏం చేస్తున్నాడు ఇది ఓల్చుకుంటున్నాడు నేను ఎవరయ్యాలుచుకోమన్నాడు అయ్యి ఎవరు నేను అనేకసార్లు ప్రభు చెప్పని పని మనం చేసేవారుగా ఉంటాం అనేకసార్లు తెలుసుకోవాలి ఆ విషయం ఆ విషయం బట్టి ఈరోజు ప్రభు ఈ విషయంలో ఈ మూడు విషయాలు మనం జయం పొందాలని ఆశపడేవాడుగా ఉన్నాడు ఈ మూడు విషయాలు మనం జయం కావాలి ప్రతిరోజు మన జీవితంలో ఈ మూడు విషయాలు జయం కావాలి ఒకవేళ మన బోధకులే ఉండొచ్చు ఒక పనివారిగా ఉండొచ్చు ఏదైనా సరే ఈ శోధన మన జీవితంలో తప్పదు ఏంటండి నేను ఇంటి యజమాన్ కదా నేను మా భార్య అయింది నాకు అట్లా కూడా ఉండకూడదు అలాగా కూడా మన జీవితంలో అలా రావటానికి నేను భర్తను కదా నేను సంపాదించేవాడిని ఏం కదా అలాగే కూడా ఉండకూడదు ఏ విషయం బట్టి కూడా భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ నేనే కదా అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను మా అమ్మ నాని నేనే పోషిస్తున్నాను అనుకోవచ్చుకుందరు నో అట్ ఎనీ పాయింట్ దిస్ పార్ట్ షుడ్ నాట్ కమ్ ఈ పరిస్థితి మన జీవితంలో ఆత్మీయంగా జీవితంలో రాకూడదు కొసేపు నేను కదా మా నాన్ని మా అన్నల్ని పోషించేవాడిని నేను కదా అనలేదు అన్నా అనల్లారా మీరు బాధపడబాకండి దేవుడి నన్ను పంపించే ముందు మిమ్మల్ని నేను అన్ని విషయాలు చూసుకుంటాను మీరు భయపడబాకండి ఎందుకు ఆ చేంజ్ వచ్చింది అంత చేంజ్ అంత చేంజ్ ఎలా వచ్చింది ఆ పరిస్థితిలోంచి వెళ్ళిన తర్వాత ఆ చేంజ్ వచ్చింది ఆ జీవపు డమ్మం లేకపోయింది జీవితంలో డమ్మం లేకపోయింది ఆ విషయం లేదు ఆయన జీవితంలో నేతరాశ జయించాడు ఆ జీవ డమ్మం కూడా జయించాడు శరీరాశ ఆహా e vishayalo kuda he could not he, he was a victorious man jesus is a victorious lord in our life ayana manali victorious chetan ki aashpasthunnaru prabhu nannu ee itt chee jeetundai cheeva prabhu dana vakyam divinchana chey chey pranjesukundam prenagapralopam tharri namma deva aa jeevithamlo aneka saalu padipoyina vaaduga <laughs> unnan netraashwala <laughs> padipiyanu చరిరాశి వల్ల పడిపోయాను జీవపు డమ్మం వల్ల పడిపోయాను అనేక సార్లు తండ్రి లెక్క లేని సార్లు పడిపోయాం అయినా కృప చూపించావు నా జీవితంలో తండ్రి కృప చూపించి ఏ గమ్యమైతే నా కోసం ఉంచావు నిత్య జీవన గమ్యము ఆ గమ్యం నా జీవితం నుంచి తీసివేయలేదు కాబట్టి అనేక సార్లు నీ దుడ్డు దండము నన్ను నన్ను గద్దించి నన్ను ఆదరించిందిగా ఉంది అయ్యా నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన ఆ రీతిగా ప్రభా ఇదిగో నీ బిడల కోసం ప్రార్థిస్తున్నాం నిన్న వాక్యానికి ఎక్కటి పలింప చేయమని ప్రార్థిస్తూ తృప్ చూపించమని కుటుంబాలని దీవించండి వ్యక్తిగత జీవితాలు దీవించండి వాళ్ళ బట్టి అయ్యా తండ్రి నేను నువ్వు చాలిన ఉండి వాళ్ళకి తండ్రి నన్న ప్రభా నీ మీద ఆధారపడటానికి కాల్సిన విశ్వాసము వాగ్దానాల మీద ఆధారపడే కృపత ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా నువ్వు తప్ప మాకు ఎవరు మాకు లేరు ప్రభావ నువ్వు మాకు ఉన్నావు అన్ని విషయాల్లో అన్ని అన్ని అన్ని విషయాలు చూసుకోగలిగిన వాడు నువ్వు మా తండ్రివై ఉన్నావు మాకు తండ్రి నేను రక్షకుడు ఉన్నావు అన్ని పరిస్థితుల్లోంచి మమ్మల్ని రక్షించేవాడుగా ఉన్నావు అన్ని పరిస్థితుల్లోంచి మమ్మల్ని జయజీవితం ఇవ్వగలిగిన వాడి నువ్వు ఒక్కడవే నీ ఉన్న జయము మేము కోరుకుంటున్నాం ప్రభు నీ నీ మనసు నీ నీ తగ్గింపు తగ్గింపు గుణము సాత్వికుడు ఆ సాత్వికమైన ఆ మనసు నాకు మాకు దయచేయమని బతింలాడుకుంటూ ఇటు కృప దయచేసి నడిపించి మహిం పొందమని ఈ బిడ్డలు దీవించమని ఈ రాత్రిని రాకడైతే ఎత్తవాడి గుంపులో నన్ను మమ్మల్ని ఉంచమని బతింలాడుకుంటూ ఎస్ ప్రో పెట్టు పెట్టుకుంటున్నాం తండ్రి మనకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా సరే ప్రేరేపించబడిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలని కోరుతున్నాను ఎవరైనా సాక్ష్యం పంచుకుంటే లేదంటే మనము విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దాం ఈ అవకాశము దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే మీరు సాక్ష్యం చెప్పాలనుకుంటే సాక్ష్యం చెప్పచ్చు మాధురి సిస్టర్ మీరు ఉన్నారా లైన్ లో క్యాథరిన్ సిస్టర్ మీరు విజ్ఞాపన ప్రార్థన చేస్తారా క్యాథరిన్ సిస్టర్ హలో బ్రదర్ మీరు చేస్తారా సార్ నేను సాక్ష్యం చెప్పిస్తామా చెల్లెది చెప్పండి చెప్పండి చెప్పండి సుప్రభా మీ చేసిన సాక్ష్యం పంచుకుంటారు మీరే పంచి మై మా ప్రభావం నీకే కలంగాక నడిపించి ఉంది సమ్మెన్ అయితే లాస్ట్ చర్య ఉండేది సార్ చెప్పండి ఆమె జీతంలో ముందే ఎంగేజ్మెంట్ అయింది ఆమె పేరు సంతోష్ అంటే ఆమె జీతంలో మంచిగా ఇంజన్మెంట్ అయింది తిని తాగిపోయినాక మాకు చెల్లై మా మా పెద్దయినా ఏసుపురం ఉండి అనుకున్నాడు ఇప్పుడే చెప్పేస్తున్నానంటే వెంటనే ఏం చేసినాడు ఆయన ఓ మీ క్రైస్తరావు కలిసిందని అది ఇరగొట్టేసినాడు ఆయన అప్పుడు కొన్ని తిరకవాళనం జరిగింది ఇష్టంలో ఆయన వెళ్ళిపోయినాడు దాని తర్వాత మమ్మీ బాధపడింది అందరూ బాధపడినాం బస్సులు అంతా ఎరికిపోయింది దాని తర్వాత ఎటు చోటకు ఆమె చెప్పింది ఇప్పుడు పెళ్లి చేసుకొని అన్నది అప్పుడు నుంచి ప్రార్థనా అలం ప్రార్థన బాగా అలం చేసినాం అయితే ఫస్ట్ ఫస్ట్ నేనే రక్షణ పొందా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు రక్షణ పొందిడు ముగ్గురు పొంది ఒక ఆయన చచ్చిపోయినాడు ఆ దాని భయంకర శివదను అని ప్రతి శివధన్ దేవుడు కాపాడినాడు ఇక ఎప్పుడు చెప్తే ఆమె పోతుండే ఓ కోపం మీ చేస్తుండే ఎవరు చెప్తుండే ఇది నా నా ప్రాపర్టీ అని చెప్తుండే ఆమె మా అమ్మవి బాగా బాధపడుతుండే అమ్మవి బాప్సం పొందింది ప్రే చేసుకుంటే అన్న తెలుసుకుని మా అమ్మకు వచ్చింది కుటుంబానికి శోధన వచ్చినాక మళ్ళా దాని తర్వాత ప్రార్థన చేసినాక బాగా ప్రార్థన మీటింగ్ పెట్టుకుని పాస్ ప్రార్థన జరిగింది అన్నాక వన్ ఆఫ్ మ్యారేజ్ సటిల్ అయింది ఇంకో వచ్చిండు ఆయన బి ఎస్పురావు నమ్ములడు కానీ అంత సత్యం రాలే నమ్ముకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటే సరే మేము పది వరకు వాళ్ళు ఏమైంది మాకు పిల్లలు అంటే పర్వాలేదు నువ్వు మాట్లాడుకో సరే నడవని కార్యం పెళ్లి చేసినాను కదా చేసిన కానీ ఇంకా మళ్ళా వాళ్ళ ఇద్దరు భార్యలో మా ఇద్దరు తమ్ముడు భార్యలో జర కొట్టాట అయింది పైసలు ఇస్తారు ఈ పైసలు ఇస్తారు మళ్ళా ఒక శోధన వచ్చింది నాకు ఫోన్ చేసి చెప్పింది నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మురికి మాట్లాడని కొన్ని గద్దించిన కాదు మనం అందరూ చెప్పేసినాం కదా అని చెప్పిన చెప్తే లేదని నేను చేసుకున్నాంటే మళ్ళా ప్రేర్ చేసినాం మన అన్న బి ప్రే చేసినాడు ప్రే చేసినా మళ్ళా సాగినాక మళ్ళా ప్రే చేసి మా బంధువులు ఉండే కొందరు వాళ్ళకు పోయి చెప్పినాక వాళ్ళకు ప్రతి బంధువులుగా చెప్పినాను నేను యశ్వర్ణంగా కొన్ని ఒక జగల బిహెచ్ఐలో ఉండే ఆయన డిప్రెషన్ లో ఉండే ఆయన పేరే బిహెచ్ఏ అన్న లంబర్ నేను కొన్ని మెడిసిన్ బి చెప్తానని ఆయన పేరు ఏం పేరండి దసరజీ ఆయన బిడ్మికి బిడ్ ఏమో రాలేను అడ్రస్ చెప్తుంది లొకేషన్ దొరితలే లొకేషన్ అయితే నేను చరు సమీకలు ప్లే చేసిన దేవా ఆయన లేచి నడవాల ఆయన అన్నాడు కానీ వాట్సాప్ పంపించే అన్నాడు లేదు నేను ఇంటికి వస్తా నేను ఇస్తా అన్నా నేను చెప్పు అన్నా నేను చెప్పండి నేను రాలేని స్థితిలో ఉన్నా అంటే బాగా ప్లే చేసినా ఆయన లేచి రావాలి సుప్రభ నాకు ఆయన ఇల్లు నాకు కావాలంటే బెడ్మింటన్సి లేచి లేవైనా బెడ్ మన స్కూటీ నడిపించి వచ్చినాడు నాకు ఆ గుడి దగ్గర అలా దేవుడు సంవత్సరం వచ్చికి మరోజు నేను ఇక్కడ ఉన్నా అంటారా ఇక్కడ ఉన్నాడు నర్సరీ అన్నా కానీ ఏమో చేసినా లే అంటే ఇంట్లో పోయినాక వాళ్ళ భార్య చచ్చిపోయింది రోజు భార్య ఫోటో చూడడం కొంచెం దినం పడుకోవడం భార్య చూడడం అనుకుంటున్నాను నేను నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే నేను పే చేస్తా నేను భయపడకండి లేదా నేను మరోజు నేను మ్యారేజ్ లో రారాయణను చాలా వీక్ వాళ్ళ కూతురు వచ్చింది పెళ్లి అయిపోయింది కూతురు నేను ఒక త్రీ వచ్చినా డాడీ దగ్గర అంటే డాడీ వస్తున్న మ్యారేజ్లో నువ్వు భయపడకుండా డాడీ మమ్మీ ముఖం చూస్తుండ్రు ట్యాబ్లెట్ వేసుకుంటే వెళ్ళారు అందరి గుడ్డు ఇప్పుడు వేసినా అక్కడ పరీక్షలు మళ్ళీ తినేలేదంటే సరే నేను ప్లే కొన్ని కావాలంటే మా ఫాస్త ఉన్నారు వాళ్ళ నెంబర్ చేసుకుని మీకు చేయండి వాళ్ళ డాక్టర్గా ఉన్నారు ఫాస్టర్ ఉన్నారు అని అన్న నంబర్ ఇచ్చి ఆయన ప్రియరాలం చేసిన మన వచ్చి అయితే మ్యారేజ్ లో వచ్చినాడు కలిపి చిన్నాడు ఆయన వచ్చి ఆయన కన్న పెట్టిన తిని మళ్ళీ నడుచుకుంటూ పోయినాడు అలా దేవుడు అసలు మ్యారేజ్ ఎంత ఘనంగా జరిగింది ఏ డిస్టర్బెంట్ రాకుండా మన బ్రదర్ బి వచ్చిండు ఎంగేజ్మెంట్ ఎంత మంచిగా జరిగింది మన మ్యారేజ్ బి జరిగింది అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత దేవుడు ఆమె జీవితంలో ఒకటి మేల్ గొప్ప మేల్ చేసినాడు ఇప్పుడు భార్య మంచి సంతోషం ఉండవు లేకుంటే ఎప్పుడో డిసై డిప్రెషన్ ఉండవు ఉంటే కూర్చుంటే చేస్తుండే పర్వాలేదు మేము రక్షణ పొందాలా మన మనసు పొందాలా పది ప్లే చేస్తున్నాం పది ప్లే చేస్తుంది మీటింగ్ పెడుతుండే చేస్తుండే అది పదిహేను సంవత్సరాలు కొన్ని దినాల తర్వాత ఆమె జీవితంలో ఒక మేలు వచ్చింది అది గొప్ప మేలు వచ్చింది దేవుడు ఏం చేస్తుంది వాళ్ళ జీతం మేలు వచ్చినప్పుడు మంచిగా సంతోషం ఉంది ఆమె కొంచెం వంట చేసుకుంది ఇప్పుడు వంట మంచి చేస్తుందని చెప్తున్నారు అంత మంచి జరిగింది చెప్పండి దేవుడి సిటీ కార్యం కలిదేటైనా కానీ ప్రార్థనకు ఆన్సర్ వచ్చింది నేను మనసులో వస్తాను కొన్ని దేవుని చూస్తానని నేను చూస్తానండి చూస్తా అప్పుడు మా ఇద్దరు చిన్న తమ్ముళ్ళకి వాళ్ళు సంతోషమైనరు వాళ్ళు సంతోషం వీళ్ళు సంతోషం ఎంతో బంధువులు చెప్పినా అందరూ వచ్చిండ్రు ఎంగేజ్మెంట్ కొంత మా తమ్ముళ్ళు అడగలే అంట మా మా చుట్టని అడుగుంటే వాళ్ళు రారు మ్యారేజ్ కు నేను పోయినా పత్రికలు తప్పు అయింది క్షమించండి మీరు ఆడి ఇట్లా రావాలా ఈ లాస్ట్ కార్యక్రమం ఉంది మీరు రావాలి ఇట్లా అని మీరే పెద్దోళ్ళు కదా మాకు ఇవ్వలేరు కదా మమ్మ మీ డాడీ అని చెప్తే ఇవాళ వచ్చింది మ్యారేజ్ కనుక జరిగింది మళ్ళా అన్ని కార్యం మంచి జరిగింది దేవునికి మేమ కలుగా థ్యాంక్ యూ సిస్టర్ బ్రదర్ చేస్తారా చేస్తారా స్తోత్రం నైనా జీవంగల తండ్రి నీకే బంద స్తోత్రం నాయన ఇంతవరకు వాకించతో మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరిచే తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన తండ్రి లోకాంతరంగా జీవించకుండా నిన్ను వెంబడి చెప్పిగా సమస్త వేసు ప్రభావ విడిచిపెట్టి నిన్ను వెంబడించాల ప్రభావ అన్నటి శక్తిని మాకు దయచేయండి తండ్రి జ్ఞానం రీచ్ నడిపించండి దేవా మరి కుడి ఎడమగడ పడిపోకుండా నిన్ను గురువైపు చూస్తే పరిగెత్తాలా అన్నటి శక్తిని మాకు దయచేసి నీ ఆత్మ నడిపింపు కలగ చేయండి పథకం మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఇంకా మమ్మల్ని బలపరిచి నేను రాకడకే సిద్ధపరచుకోండి తండ్రి ఏసు ప్రభానికే స్తోత్రం సాక్ష్యం ధర మీరు మైపోందిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయినా మరి అద్భుతాలు ఆచక జరిగించే దేవుడో ప్రభావ ఇంకా అసాధ్యం అంటూ ఏది లేదు నీ కృపలనైనా అందును బట్టి నీకు స్తోత్రంనైనా ప్రభావానికి వందనాలు మరి ప్రేరాంశాల కోసం ప్రార్థిస్తున్నానైనా ఏసు ప్రతి ఒక్క బిడ్డని వ్యాపకం చేసుకోండి మరి కుటుంబాలకు విడుదల కలగ చేయండి సమాధానం మరి దండి తండ్రి మరి తాకండి దేవా ఏసు ప్రభా గల్త్ నుంచి విడుదల దేయండి మరి రాళ్ళు కరిగిపోవాల ప్రభా మరి ఏది సార్ జరగకుండా ఆ తాకండి స్వచ్ఛత విడుదల కలగచ్చేయండి నెమ్మది సమాధానం దయచండి నా కుటుంబానికి గిర్యెన్ బాబును కూడా ముట్టండి తాకండినైనా మరి నెక్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి మరి సర్జరీ జరగకుండా ప్రభా మీరు కాపాడండి ప్రభ బిడకు తోడయండి కుటుంబంతో రక్షించుకోండి లక్ష్మణన్ కూడా ముట్టండి తాకండి స్వతపరచండి మరి యేసు ప్రభ గర్భ సంచుల గడ్డలని గాక సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేయండి మరి మూత్రపిండాన్ని ఇన్ఫెక్షన్ పోవాల ప్రభ సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి దేవా ఏ ఆపరేషన్ జరగకుండా మీరు కాచి కాపాడండినైనా ఆ బిడకు తోడయిండండి ప్రమిళ సృష్టం కూడా ముట్టాడి తాకండి గొంతుల గడ్డ నుంచి విడుదల దయించండి సంపూర్ణంగా స్వస్థత విడుదల పొందాలా ప్రభా కుటుంబంతో రక్షింపబడును కాక గొప్ప విజయాన్ని దయచేయండి అభిజ్ఞ పాపను కూడా ముట్టాడి తాకండి దేవా మరేసు ప్రభ పిడ్స్ నుంచి విడుదల పొందాలా నరాల బలిహీత కొట్టివేయండి సైతం రాజంతో కూల్చివేయండి ఆ బిడైన ముట్టనికి వీల్లేదు ప్రభా అబిడ కుటుంబంతో రక్షింపబడాలా నిసంతికి నడిపించి గొప్పగా సాక్షిని నిలబెట్టండి సుందర బ్రదర్ కూడా ముట్టాడి తాకండి నాయన లీవర్ సమస్య నుంచి విడుదల పొందాలా చెడు వ్యసలాల నుంచి విడుదల దయచేయండి కుటుంబం అంత యశు ప్రభ రక్షింపబడింది ప్రభ ఆ కుటుంబంతో సేవ చేయాలా ప్రభా మరి చెడు విసల నుంచి దయచేయండి అప్పుడ యేసుకృష్ణ నామంలో సేవ చేయాలా దేవా మీరే కార్యం జరిగించండి రేణుకృష్ణ కూడా ముట్టండి తాకండినైనా మంచి ఆర్గం ససద దయచేయండి సేవలు అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా అప్పుడ యశ్వభ ఆకలి అరుగుదల దయచేయండి ఇంకా ఇంకా యశుప్రభ బలమైన సేవ చేయాలా అప్పుడ గుణమైన సంగతులు మర్మాల చేత మీరు మాట్లాడండినైనా ఏసు ప్రభానికి వందన కుటుంబత రక్షించుకోండి మరి బ్రదర్ సిస్టర్ సేవల బలంగా మీరు వాడుకోండి మీరు రాకడక సిద్ధపరచండి దేవి స్టర్ కూడా ముట్టండి తాకండినైనా అప్పుడే కేసర్ జరి జరగకుండా ప్రభావ తాకండినైనా స్వస్థత దయచేయండి అప్పుడ సేవ చేయాలా మీరు మాట్లాడిన దేవుడు ప్రభావ అప్పుడే ఉపవాస ప్రాధాన గొప్ప విజయాన్ని దయచేయండి వాళ్ళ భర్త తాగురించి విడుదల పొందాల ప్రభావ మీరే కార్యం జరిగించండి మరి కొడుకు బిడ్డ విషయాల ప్రార్థనం వాళ్ళు మంచిగా చదువుకోవాలి ఉన్నత స్థాయిలో ఎదగాల ప్రభావ వాళ్ళు కూడా సేవ చేయరు కాక బలమైన పాత్ర మీరు వాడుకుంటే కుటుంబంతో రక్షించుకోండి తండ్రి సరితస్ ముట్టడి థాకండినైనా అప్పుడే బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుందైనా అప్పుడకు సంపూర్ణంగా బిడుదల దయచేసి రక్షించుకోండి తండ్రి ఏసు ప్రభానికి వందనాలు భర్త కూడా తోడైనండి కుటుంబ అంతా ఏసు ప్రభా ఆ కుటుంబం అంతా దీవించి ఆశీర్వదించి రాకడకేస్త పచ్చుకోండి తండ్రి లక్కి చిన్న పాపను ముట్టడి థాకండినైనా మరి బోన్ ఎక్కడైతే కాలు పెరుగుతుందో ప్రభా చిన్న బిడ్డకు మీరే తోడైందండి ఆ బోను పెరగకుండా ప్రభా సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి తండ్రి నీకు వందనానికి సమసం సాధ్యం ప్రభా ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతాలు ఆచకం జరిగించి రక్షించుకోండి తండ్రి అయ్యా ఆ బిడ్డ భవిష్యత్తులో ప్రభా మంచికి స్కూల్కి వెళ్ళాలా ప్రభా ఆ భవిష్యత్తు ఆ బిడ్డకు తోడై నడిపించండి దేవా కుటుంబం అంతా సాక్షిని పెట్టి రాకడానికి దేవా శివదాస్ బ్రదర్ కూడా ముట్టడి తాకండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఆ కుటుంబం వద్ద బంధకాలు కట్టాలని దేవా సైతాన్ని రాజ్యమంతా కూలాలా ఆ కుటుంబంతో రక్షింపబడాలదేవా మీరే సహాయం చేయండి అన్విక పాపను కూడా ముట్టడి తాకండిదేవా ఆయుష్ష్య గారి నుంచి విడుదల దయచేయండి మరి పిడుచు కూడా రానికి వెళ్ళేదేవా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఆ కుటుంబ రక్షింపబడాలా తండ్రి వాళ్ళ పాపాలు క్షమించండినైనా నిశానికి చూపించండి అన్యజనుడు ప్రభ కనికరం చూపించండినైనా మీరు సహాయపడే దేవుడు నాగేశ్వర బ్రదర్ కూడా ముట్టడి తాకండినైనా లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతుండే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుండే ఆయన అప్పుడే సంపూర్ణంగా స్వస్థత విడుదల పొందాలా ప్రభా కుటుంబంతో రక్షిపబడాలా సేవ చేయాలా వెనుకడగ్యూ ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి ఎస్సు ప్రభా నీకు వందన కుటుంబంతో కృపలో భద్రపరచబడను కాక మీరే కార్యం జరిగిచ్చే తండ్రి దిని బ్రదర్ కూడా ముట్టడి తాకండినైనా అప్పుడే ఎక్కడ ప్రాంతంలో సేవలో వాడబడుతున్న అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి అప్పుడక మార్గం తెరవండి బంధకలు కట్టండి విరగొట్టండి దేవా ఇంకా యేసుక్రిస్తు నామలో బలమైన సేవ చేయను కాక అప్పుడొక జాబ్ను అనుగ్రహించండి ఉన్నత స్థాయిని నిలబెట్టండి దేవా చైతన్య తొలగించండి మార్గం తెరవండి వాళ్ళ భార్య విషయంలో ప్రార్థిస్తున్నానైనా సేవలో బలంగా మీరు వాడుకోండి ఇతర బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి నేను రాకడంతో పచ్చుకోండి తండ్రి రమేష్ బ్రదర్ల విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన చెడు తాగు నుంచి కూడా విడుదల పొందాలా దేశాల నుంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా ఏసు ప్రభ ఆ బిడ్డ విడుదల పొంది నీ సేవ చెయ్యను కాక అప్పుడ రక్షింప బిడ్డ బిడ్డ రక్షింప పొందిన బిడ్డ ప్రభ అప్పుడ నీచేతి అప్పగిస్తున్నాను ఆయన సమాధానం దయచేండి మరి భార్య పిల్లని ప్రేమగా చూడాలని స్థితికి నడిపించండి దేవా ఏసు నానుల దేవా ఎక్కడున్న గానమిసే లాక్కారండి తండ్రి ఏసు ప్రభా పోషించే జ్ఞానం దయించండి అప్పు నుంచి విడుదల దయచేయండి ఆ కుటుంబ పీడిసిన దుష్ట శక్తులు కాల్చేయండి సైతన్ రజమంతా కూలాల మీరే కార్యం జరిగించండి అభి అభిరామ్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి దేవ ఆశోధన కొట్టి వేయండి మరి చిన్న వయసులో చిన్న బిడ్డకు ప్రభా క్యాన్సర్ తో బాధపడుతుండని ఆయన ఆ బిడ్డ ఆశీర్వదించండి క్యాన్సర్ రోగమంతా సైతంత కులాల మీరే కార్యం జరిగించేది తండ్రి ఆ కుటుంబం అంతా తండ్రి సువార్త అందాబాటు గాక ఆ కుటుంబానికి ఆ కుటుంబంకున్న బంధకాలు కట్టండి వేరగొట్టిన సంకీరిని లాక్కారండి నాయన కూడా ముట్టడి తాకండి మరి యాక్సిడెంట్ అయింది ప్రభా ఆ నామములతో ఎక్కడ గాయంతో బాధపడుతున్న సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి అయా మునుపటి బలమైన సేవ చేయను కాక దేవా చైతన్య రాజ్యం అంతా కూలాల బలమైన సేవ చేయాలా ఆ కుటుంబాన్ని పోషించి రక్షించుకోండి దేవా మీరే తోడైందండి నా తండ్రి నీకు వందనాలు మరి ప్రేరంశాన్ని ఇంతవరకు చేసినాం ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన ఎసు దగ్గర పెట్టినాం అయినా గొప్ప విజయం ఇస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రం అయినా కుటుంబ అవసరకరిని తీర్చి దీవించి ఆశీర్వదించి కుటుంబానికి రక్షణ ఇచ్చేయండి తండ్రిని రెండు రాకడ కుటుంబాన్ని సిద్ధపడాల ప్రవ్వ కుటుంబకున్న బంధకాలు కట్టండి వీరొకటిని ఆమాసపున శక్తి సైతాన్ రాజ్యాలతో కూల్చివేయండి పతోక తోడై నడిపించి విజయాన్ని విద్య ఇచ్చేయండి సంపూర్ణంగా కుటుంబాలంత విశ్వాసాలకు బలపరచబడడం కాక బ్రదర్ సిస్టర్లు కూడా సేవలో బలంగా వాడబడుతున్న పతొక దాంట్లో తోడై నడిపించి విజయాన్ని విద్య ఇచ్చేయండి సైతాన్ రాజ్యానికి తొక్కి ఇంకా బలమైన సేవ చేయాలా పతొక బిడకు అజ్ఞాభిషేకం దయచేయండి దేవా నీ కడవరి వర్షకుమరించండి నీ కుడమ సగదును మరమాల చేత మీరు మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడు రవ్వ అయాని సంకల్పం మున్ని చిత్తం నెరవేర్చబడును కాక భూమి అయాని రాజ్యాన్ని దిగులు కాక ప్రభావ అన శక్తిని పతొక్క బిడెకు దయచేయండి ఏసు ప్రభానికి వందన నిరాకడ అతి త్వరలో మేము పరిశుద్ధంగా జీవించాలా మన ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ఇంకా మేము అతి పరిశుద్ధంగా జీవించాలా ప్రభ తండ్రి నీకు వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా నిరాకడకు పతొక్క బిడెక్ చేసుకొని రక్షించుకోమని నజడైన యేసు మడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్స్ అండ్ సిస్టర్స్ అందరికి పరిశుద్ధరా బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి కృప కరికరం ప్రేమా సమాజం నడిపించి మనందరికీ పరిశుద్ధులకు సదాకాలం చే నడిపించముదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ